సంకీర్తన మూడు హీన దశల పొంది ఇట్ల నుండుట కంటే నానాపితులను నుడేమేలు అరుదైన క్రిమికిట కాదులందుబుట్టి పరిభవముల నెల్లబడితిగాని ఇరవైన చింతనాడింత లేదు ఈ నర నాడే మేలు తొలగక హేయ జంతువుల ఎందుబుట్టి పలు వేదనల నెల్లబడితిగాని కలిమియులేమియు కాన నేడెరిగి అలగి తిరుగుడ కంటే నాడే మేలు కూప నరకమున కుంగి వెనుకకునే పాప విధుల నెల్లబడితిగాని ఏ పునతి వెంకటేశ నాకిటువలే నా పాల కలిగిన నాడే మేలు